పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో హాజీ మహమ్మద్ సేట్ నేటాల్ రాష్ట్రంలో నివసించే భారతీయులలో ప్రముఖుడుగా భావించబడి వారికి నాయకుడుగా ఎన్నుకోబడ్డాడు సంపదలో హాజీ మహమ్మద్ సేట్ గారు అధికులు అందరికీ ఉపయోగపడే కార్యాలు చేయవలసి వచ్చినప్పుడు హాజీ మహమ్మద్ సేట్ గారికి అంతా ప్రథమ స్థానం ఇస్తూ ఉండేవాళ్లు అందువల్ల వారి ఆధిపత్యాన ఒక సభ అబ్దు సేట్ గారి ఇంట్లో ఏర్పాటు చేశారు ఆ సభలో ఫ్రాంచైజ్ ప్రతిఘటించాలని తీర్మానం చేయబడింది స్వచ్ఛంద సేవకుల దళం ఏర్పాటు చేయబడింది నేటాలలో పుట్టి పెరిగిన భారతీయులు భారతీయులకు క్రైస్తవులలో పిన్నవారందరని ఈ సభకు ఆహ్వానించారు డర్బాను దుబాసీగా ఉన్న పాల్గారు మిషన్ హై హెడ్ మాస్టర్ సుభాన్ గాడ్ఫ్రే గారు కూడా వచ్చి ఆ సభలో పాల్గొన్నారు ఈ సభకు భారతీయ క్రైస్తవులు ఎక్కువగా వచ్చి పాల్గొనటానికి వీరే కారకులు అయ్యారు వారంతా స్వచ్ఛంద సేవకుల దళంలో చేరారు ఆ చుట్టుపక్కల గల వర్తకుల్లో చాలామంది స్వచ్ఛంద సేవకుల బృందంలో చేరారు అట్టివారు చిరస్మరణీయులు దావుద్ మహమ్మద్ మహమ్మద్ ఖాసిం కమరుద్దీన్ ఆదమ్జీ మియాఖాన్ ఏ కొలందవేలు పిళ్ళై సి లచ్చిరాం రంగస్వామి ఒడియాచి ఆమోదజీవా మొదలగు వారు వారిలో ముఖ్యమైన వారు పార్సీ రుస్తుంజీ ఉండనే ఉన్నారు జోషి నరసిరామ్ మరియు దాదా అబ్దుల్లా కంపెనీ మొదలుగు కంపెనీల గుమాస్తాలు స్వయం చేరారు అందరికీ ఉపయోగపడే ఇట్టి కార్యక్రమం వారికి కొత్త అందువల్ల అందరికీ ఆశ్చర్యం కలిగింది ఈ విధంగా సభకు ఆహ్వానించబడటం సభలో అంతా వచ్చి పాల్గొనటం వాళ్లకి నూతనమైన అనుభవం ఈ మహా విపత్తులో పెద్దలు పిన్నలు ధనికులు పేదలు సేవ్యులు సేవకులు హిందువులు మహమ్మదీయులు క్రైస్తవులు పారసీకులు గుజరాతీలు మద్రాసీలు సింధీలు మొదలుగా భేదాలు తరతమ భేదాలు అన్నీ తొలగిపోయాయి అందరూ భారతదేశం బిడ్డలే అందరూ సేవకులే బిల్లు రెండవసారి పాసు అయిందో లేదో మరి కాబోతున్నదో కూడా భారతీయులు తెలుసుకోవటం లేదని ఇందువల్ల భారతీయులు ఓటు హక్కు అక్కర్లేదని తామే ప్రకటించుకుంటున్నారని నేటాలు అధికారులు ప్రసంగాలు చేయటం ప్రారంభించారు నేను సభలో ఈ విషయం చెప్పాను వెంటనే బిల్లు చర్చ ఆపవలసిందని అసెంబ్లీ ప్రెసిడెంట్కు తంతి పంపించాము ప్రధానమంత్రి సర్ జాన్ రాబిన్సన్ గారికి కూడా ఇలాంటి తంతినే మరొకదాన్ని పంపాము మరో తంతి అబ్దుల్లా సేట్ గారి మిత్రుడు ఎస్కాంబీ గారికి పంపాము అసెంబ్లీ ప్రెసిడెంటు మా తంతికి జవాబు పంపుతూ బిల్లుపై చర్చ రెండు రోజులు ఆపబడిందని తెలియజేశాడు అది చూసి మాకందరికీ ఆనందం కలిగింది శాసనసభకు పంపవలసిన పిటిషన్ను వెంటనే తయారు చేశాము దానికి మూడు నకళ్లు అవసరమైనాయి పత్రికలకు పంపడానికి మరో ప్రతి కావలసి వచ్చింది ఈ ప్రతులన్నిటిపైన వీలైనన్ని సంతకాలు చేయించాలని నిర్ణయం చేశాం ఇదంతా ఒక్క రాత్రిలో జరగాలి ఇంగ్లీషు తెలిసిన స్వయం రాత్రంతా కూర్చొని నకళ్లు వ్రాయసాగారు నకళ్ళు వ్రాయటంలో మంచి నేర్పర్యగు ఆర్ధర్ అనే వృద్ధుడు మొదట పిటిషన్ ప్రతి సిద్ధం చేశాడు దాన్ని ఒకరు చదువుతూ ఉంటే ఒకేసారి ఐదుగురు ఐదు ప్రతులు రాశారు ఇలా ఐదు ప్రతులు తయారయ్యాయి ఈ అర్జీ మీద అందరి సంతకాలు చేయించేందుకై చాలామంది తమ స్వంత బండ్లలోనూ కిరాయి బండ్లలోనూ బయలుదేరి వెళ్లారు త్వరగా ఈ పని పూర్తి అయింది వెంటనే అర్జీలు బట్వాడా చేయబడ్డాయి పత్రికలలో స్వాభిప్రాయాలతో సహా అర్జీ ప్రకటించబడింది శాసనసభలో చర్చ జరిగింది శాసనాన్ని సమర్తిస్తున్న వాళ్లు అర్జీ అందల విషయాలకు సమాధానాలు ఇచ్చారు అవి కుంటి సమాధానాలు ఏమి చెబితే ఏం చివరికి బిల్లు పాస్ అయింది ఇట్లా జరుగుతుందని మేము ముందే అనుకున్నాము కానీ ఈ ఆందోళన వల్ల భారతీయుల్లో ఒక నూతన జీవం ఆవిర్భవించింది మనమంతా ఒక్కటే వ్యాపార విషయాలలో కొద్ది హక్కులు సాధించి రాజకీయంగా కూడా కొన్ని హక్కులు సాధించాలనే తహతహ భారతీయుల్లో బయలుదేరింది ఆ కాలంలో రిప్పన్ గారు కాలనీల సెక్రటరీ ఒక పెద్ద అర్జీ ఆయనకు పంపవలనని నిర్ణయం కొనబడింది అది అంత తేలికైన పని కాదు రోజులో జరిగే పని కూడా కాదు స్వచ్ఛంద సేవకులు మా దళంలో చేర్చుకోబడ్డారు అందరూ తమకు చేతనైనంత సహాయం చేశారు అర్జీని తయారు చేయటానికి నేను చాలా శ్రమపడవలసి వచ్చింది అందుకు సంబంధించిన కాగితాలు పుస్తకాలు పూర్తిగా చదివాను హిందూ దేశంలో మాకు ఒక విధమైన ఓటు హక్కు ఉన్నది కనుక నేటాలలో కూడా ఓటు హక్కు ఉండి నా వాదం ఈ ఓటు హక్కును ఉపయోగించగల భారతీయుల జనాభా తక్కువే కనుక దానిని ఇవ్వటం వీలయని కూడా నా వాదం ఈ విషయాన్ని మత్స్యబిందువు చేశాను పదిహేను రోజుల్లో పదివేల సంతకాలు చేయించాము ఈ విధంగా జనం సంతకాలు చేయించటం స్వయం సేవకులకు వాళ్ళు రాష్ట్రమంతటా తిరిగి ఇంతమంది చేత సంతకాలు చేయించటం చిన్న విషయం కాదు అర్జీలోగల విషయం తెలుసుకోకుండా సంతకం చేయకూడదు అన్న నిబంధన మేము పెట్టినందున అర్జీలోగల విషయాన్ని విడమర్చి చెప్పగల స్వయం ఈ కార్యానికి ఎన్నిక చేసి పంపవలసి వచ్చింది అక్కడ గ్రామాలు దూర ఉన్నాయి వెళ్ళి సంతకాలు చేయించాలంటే ఎంతో శ్రమ అట్టి శ్రమకు పూనుకునే స్వయం లభించారు వారంతా తమకు అప్పగించిన కార్యాన్ని ఉత్సాహంతో పూర్తి చేశారు ఈ పంక్తులు వ్రాస్తున్నప్పుడు నా కళ్ళ ఎదుట దావూద్ మహమ్మద్ సేఠ్ రుస్తుమ్జీ ఆదమ్జీ మియాఖాన్ ఆమోదజీవా మొదలగు వారు కనపడుతున్నారు అందరికన్నా ఎక్కువ సంతకాలు చేయించుకొని వచ్చిన దావూద్ సేఠ్ రోజంతా సంతకాల కోసం బండిలోనే ప్రయాణం చేశారు ఇది అమూల్యమైన సేవ దీనికోసం ఒక్కరు కూడా దమ్మిడి పుచ్చుకోలేదు అంతా తమ ఖర్చులు తామే భరించారు దాదా అబ్దుల్లా గారి గృహం కార్యస్థానమే కాక ధర్మసత్రం కూడా అయింది నాకు సహకరించిన మిత్రులందరికీ భోజనం వారి ఇంట్లోనే మొత్తం మీద అందరూ ఎన్నో వ్యయప్రయాసాలకు వచ్చి కార్యాన్ని సాధించారు చివరికి అర్జీ దాఖలు చేశాం వెయ్యి ప్రతులు ముద్రించి పంచిపెట్టాం భారతదేశ ప్రజలకు ఈ దరఖాస్తు వల్ల నేటాలతో ప్రథమ పరిచయం కలిగింది నాకు తెలిసిన పత్రికలకు ప్రసిద్ధులకు పత్రికా విలేఖరులకు కూడా ఆ అర్జీప్రతులు పంపించాను టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక భారతీయుల కోరికలను సమర్థిస్తూ సంపాదకీయ వ్యాసం వ్రాసింది ఇంగ్లాండులో అన్ని తెగల పత్రికలకు నకళ్ళు పంపా లండన్ టైమ్స్ పత్రిక కూడా మా వాదాన్ని సమర్థిస్తూ వ్రాసింది ఇక బిల్లు మంజూరు కాదని మాకు ఆశ కలిగింది నేను నేటాల నుండి కదలటానికి వీలులేకపోయింది భారతీయ మిత్రులంతా మీరు ఇక్కడే ఉండమని ప్రార్థించారు నాకు గల కష్టాలు వారికి వివరించి చెప్పాను ఇతరుల ఖర్చుల మీద ఆధారపడి ఉండకూడదని నిర్ణయానికి వచ్చాను ప్రత్యేకించి ఉండటానికి ఇల్లు అవసరమని భావించాను మంచి చోట ఒక ఇల్లు తీసుకోవాలని బ్యారిస్టర్ హోదాకు తగినట్లుగా ఇల్లు ఉండాలని అప్పుడే నా సంఘానికి గౌరవం తేగలుగుతానని నిర్ణయానికి వచ్చాను అయితే అట్టి గృహానికి శాలీన మూడు వందల పౌండ్లు ఖర్చవుతుందని తేలింది అంత రాబడికి అవసరమయ్యే కేసులు ఇచ్చేందుకు హామీ పడితేనే ఇక్కడ ఉంటానని వాళ్లకు తెలియచేశాను ప్రజాహిత కార్యాలకు మీరు చెప్పినంత పైకం ఇస్తాం అంత సొమ్ము మేము తేలికగా వసూలు చేయగలం మీ ప్రాక్టీసుకు దీనికి సంబంధం పెట్టవద్దు అని వాళ్ళు అన్నారు అట్లా వీల్లేదు నేను ప్రజాహిత కార్యాలను నిర్వహిస్తూ అందునిమిత్తం మీ దగ్గర డబ్బు తీసుకోను ఇందుకు బ్యారిస్టరీ తెలివితేటలు పనిచేయవలసిన అవసరం లేదు మీ చేత పనిచేయించుతూ నా కోసం మీ దగ్గర డబ్బు తీసుకోవటమా సార్వజనిక కార్యాలకు జనం దగ్గర చందాలు పుచ్చుకోవాల్సి వస్తుంది అట్టి ధర్మనిధి నుండి నేను జీతం పుచ్చుకుంటూ మిమ్మల్ని చందాలు ఎలా కోరగలను అలా చేస్తే చివరికి బండి ఆగిపోతుంది ధర్మకార్యాలకు సాలుకు మూడు వందల పౌండ్ల కంటే ఎక్కువ కావలసి వస్తుంది అని చెప్పాను కొంతకాలం నుండి మిమ్మల్ని చూస్తున్నాం మీ సంగతి మాకు తెలిసింది కావలసిన దానికంటే ఒక్క కానీ కూడా మీరు ఎక్కువ పుచ్చుకోరు మేము మిమ్మల్ని ఇక్కడ ఆపినప్పుడు మీకు అవసరమయ్యే ధనం ఇవ్వవద్దా ప్రేమతోనూ ఉత్సాహంతోనూ మీరు ఇలా అంటున్నారు ఈ ప్రేమ ఈ ఉత్సాహం స్థిరంగా ఉంటాయని భావించగలమా మిత్రుని వలే సేవకుని వలే కొన్ని సమయాల్లో నేను కటినంగా వ్యవహరించవలసి వస్తుంది అప్పుడు మీ ఆదరణకు ఎంత పాత్రుడనవ్వగలను ఆ భగవంతుడికే ఎరుక ధర్మకార్యాలకు మీ దగ్గర బుర్తు తీసుకోవటం కల్లా అందువల్ల మీ కోర్టు వ్యవహారాలు నాకు అప్పగించండి చాలు దీనివల్ల మీకు ఇబ్బంది కలుగునని నాకు తెలుసు నేను తెల్ల బ్యారిస్టర్ను కాను కోర్టు నన్నెంతవరకు ఆదరిస్తుందో కూడా తెలియదు పైగా లాయర్గా నేను ఎంతవరకు పనికి వస్తానో కూడా చూడాల్సి ఉంది నాకు రిటైనర్లు అంటే ఇంకొకరు కేసు పుచ్చుకోకుండా తమ కేసు కోసం పనిచేయించుకోవటానికి బ్యారిస్టర్లు మొదలగు వాళ్లకు ముందుగా ఇచ్చే ఫీజు ఇచ్చినందున మీకు ఇబ్బందులు కలగవచ్చు అయినా ఈ కొద్ది సొమ్ము కూడా ప్రజాసేవకు ప్రతిఫలమే అవుతుంది అని అన్నాను ఈ చర్చ అనంతరం ఇరవై మంది వర్తకులు ఒక సంవత్సరం వరకు నాకు రిటైనర్లు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు నేటాలు విడిచి వెళ్ళేటప్పుడు దాదా అబ్దుల్లా సేఠ్ నాకు కానుకగా కొంత సొమ్ము ఇవ్వదలిచాడు ఆ సొమ్ముతో నాకు కావలసిన కుర్చీలు బెంచీలు మొదలైనవి కొనిపెట్టాడు ఈ విధంగా నేను నేటాలలో ఉండిపోయాను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 పతితన సీతారాపతి రాజారా